నిజానికి వేదాంతంలోనే ఒక సందర్భం వచ్చింది ఒకసారి మలయాళస్వాములు వారి కాలంలో ఆయన మొత్తం ఆంధ్రపేశాన్నంతరే సంచారం చేస్తూ ఉంది ఎవరు ఆయన గమనించారు ఏమని అసలు వేదాంతమును అధ్యయనం చేసిన పండితులే లేరు ఎవరో కొద్దిమంది ఉన్నారు ఆ కొద్ది కూడా ఆ వేదాంతాన్ని ఏవో మ్యాథమెటికల్ స్టెప్స్ కింద మార్చేసుకుని వేదాంతము అంటే జీవుడు ఈశ్వరుడు యొక్క అభేదము ఎలాగ అభేదం ఎలా కుదురుతుంది జీవుడిలో ఉండేటువంటి భాగాన్ని ఒక భాగాన్ని మీరు విడిచిపెట్టేయాలి ఏమిటి భాగము జీవుడిలో పరిచ్ఛిన్నత్వము అనే లక్షణం ఉంటుంది అల్పుడు అనే లక్షణం ఉంటుంది అది డ్రాప్ చేసేయండి ఇంకేం మిగులుతుంది చైతన్యం మిగులుతుంది ఈశ్వరునిలో పరోక్షము పరోక్షత్వము అనే అంశాన్ని మీరు డ్రాప్ చేసేయండి జగత్కారణత్వము ఇత్యాది అంశాలను మీరు డ్రాప్ చేసేస్తే ఏం మిగులుతుంది శుద్ధ చైతన్యం మిగులుతుంది అప్పుడు రెండు ఒకటే ఎలాగో తెలుసిన రింగ్ బంగారంతో చేసిన రింగ్ వడ్డాణం రెండు ఒకటే ఎలాగా చూడు రింగ్ వేలుకు పెట్టుకుంటారు చిన్నదిగా ఉంటుంది అనే మాటలు తీసే వేలు పెట్టుకోవడం చిన్నదిగా ఉండడం తీసే ఏం మిగులుతుంది బంగారం పెద్దదిగా ఉంటుంది నడువుకు పెట్టుకుంటారు ఖరీదు ఎక్కువ ఆ మూడు మాటలు తీసేయండి నడుము ఖరీదు పెద్దది ఈ మూడు తీసేయండి ఎనిమిది రోజులు బంగారం జరుగుతుంది రెండు ఒకటే ఈ రకంగా జీవేశ్వరుడు యొక్క ఐక్యాన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాగా దాన్నే చెప్పుకుంటూ దాన్ని గురించే వాక్యాక్యా వాక్య విచారం చేస్తూ వాక్యమే తప్ప ప్రేమకి ఏమీ సంబంధం లేకుండా ఈ వేదాంతాన్ని ఒక డ్రై సబ్జెక్ట్ కింద తయారు చేసి పెట్టారు విన్నరా ఎప్పుడైనా మీరు డ్రై సబ్జెక్ట్ డ్రైగా ఉంటుంది ఉపన్యాసం కూడా డ్రైగా చెప్పారంటే అప్రిషియేట్ చేయరు ఒక ఆయన పాఠం చెప్పేవాడు అలా శ్లోకం కదవడం దానికి అర్థం చెప్పడం భాష కదవడం అర్థం చెప్పడం దాన్ని లీనియర్ టీచింగ్ అంట లీనియర్ టీచింగ్ అంటే ఇలా లీనియర్గా గ్రాఫ్ వల్ల లీనియర్గా పోతూ ఉంటుంది అలాంటి పాఠాలు రెండు పాఠాలు వినేప్పుడే మీ ఇంకా విషయ అలా కాకుండా టీచింగ్ అప్ డాప్ డా అలాంటి టీచింగ్ అని పీపుల్ ఇష్టపడతాయి ఎనీవే ద పాయింట్ ఈజ్ టీచింగ్లో కొంత ప్రేమను చొప్పించాలి వేదాంతంలో అలా లీనియర్గా డ్రైగా వేదాంతాన్ని చెప్పుకుంటూ పోతే అదే బ్రహ్మజ్ఞానము అని భ్రమపడకూడదు సో మలయాళ స్వాములు వారు ఏమన్నారంటే ఈ పండితులు ఈ పీఠాలు వీళ్ళందరూ కూడా వేదాంతాన్ని బాగా కొట్టిపోస్తున్నారు తప్ప దాంట్లో రసమేమీ లేదు అన్నారు దానికి ఆయన పేరు పెట్టారు ఏమైనా శుష్క వేదాంతం శుష్క వేదాంతం బ్రహ్మా బ్రహ్మజీవుడు ఒక్కడే అని గంటసేపు ఉపన్యాసం చెప్తాడు ఆ తర్వాత నౌకర్ని చెడముడా తిరుగుతాడు లేకపోతే ఇంకొకడి మీద అల్లది చేస్తాడు లేకపోతే ఇంకొకడికి వ్యతిరేకంగా ఏదో ఏదో చేష్ట చేస్తాడు ప్రేమ మాటలు శుష్క వేదాంతము అని ఆయన గమనించి దాని ఒక పుస్తకం కొంటారు పుస్తకం ఏంటంటే శుష్క వేదాంత తమో భాస్కరము ద్రైవేదాంత అనే చీకట్లను పోగొట్టే సూర్యుడు అనే పేరుతో ఓ పుస్తకాన్ని ఒక విధానంగా రాశారు అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ పుస్తకం ఒక్కొక్క పుస్తకం దాంట్లో చెప్పిన ప్రిన్సిపుల్ చాలా విలువైన నేను దృష్టాంతం చెప్తా ఒక ఆయన మడిపట్ట కట్టుకుని పూజ చేస్తున్నాడు దేవుడికి సహస్రనామ పూజ బిల్వ పూజ ఈ లోపల ఒక పిల్లాడు పిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు ఇలా తప్పటడుకులు వేసుకుంటూ వెళ్ళి వాడి పడ్డాడు ఆ చేస్తున్నాడు అని వాడికి పిల్లాడికి ఏముంది ఏదో కాళ్ళు కడ్డం వచ్చింది వెళ్ళి వాడి మీ పడ్డాడు ఈ పిల్లాడు పాచి మడి కాదు కోషానికి విరుద్ధం ఆయన నా పూజ చెడిపోయింది అని చేతిలో ఉన్నవాడిని విసిరేసి ఆ పిల్లాడు నడ్డి మీద గట్టిగా రెండు చరుకులు చరిచి నూరు దగ్గరికి పోయి నీళ్లు పోసుకుని నీతి మీ అది భక్తి అంత రాదు అది ఎంత శుష్కంగా తయారైందో చూడండి హృదయం ఆ హృదయంలో రసమే లేకుండా అయిపోయింది పిల్లవాడిని గడ్డి మీద ఇలా రెండు దెబ్బలు కొట్టడానికి అసలు చేతులలో వచ్చింది అందులో ఏదో లౌకికమైన విషయంలో వాడేదో వస్తువు పనిచేస్తే కొంత డిసిప్లిన్ కోసం ఏదో దెబ్బలు వేసాడని ఆ జస్టిఫికేషన్స్ ఉంటే ఉండొచ్చు కాక మరో సందర్భంలో దేవుణ్ణి పూజించే సందర్భంలో జస్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అసలు దేవుడు విగ్రహంలో ఉన్నాడా పిల్లవాడిలో ఉన్నాడా ఫస్ట్ పిల్లవాడిలో ఉన్నాడు తర్వాతనే విగ్రహంలో ఉన్నాడు పిల్లవాడిలో లేకుండా విగ్రహంలో లేదు కాబట్టి ఈ రకంగా వేదాంతాన్ని శుష్కంగా తయారు చేయకూడదు భగవద్గీత యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే అది ఉపనిషత్తులు శుష్కమైపోకుండా కాపాడుతుంది భగవద్గీత యొక్క లేకపోతే శుష్కమైపోయే డేంజర్ ఉంది అంచేతలే బ్రహ్మని ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే రసో వైస అని చెప్పింది ఆ బ్రహ్మ ఉన్నదే అది రసం రసం అంటే రసం అంటే ఏమిటండి చూడండి సీతారాముల ప్రేమ శృంగార రసంలో ఆ దైవం సీతారాముల వియోగ సందర్భంగా రాముడు దుఃఖిస్తాడు సీత దుఃఖిస్తుంది ఆ దుఃఖంలో దాన్ని విప్రలంబ శృంగారము అంట విప్రలంబ శృంగారము లవ్ దట్ హ్యాస్ ఫెయిల్డ్ సెపరేటెడ్ అలాంటి శృంగారం విప్రలంబ శృంగారం అన్నది కరుణానికి మరో పేరు కరుణరసానికి మరో పేరు విప్రలంబ శృంగారము అని అంటే ఇప్పుడు కొడుకు చచ్చిపోయి తండ్రి లేక తల్లి దుఃఖిస్తున్నారు అనుకోండి అది కరుణరసమే కానీ ఇది అలాంటి కరుణరసం కాదు ప్రేమికుడు ప్రియురాలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి వియోగం వల్ల దుఃఖం అది ప్రత్యే అది కరుణరసంలో దానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి దాన్ని విప్రలంభ శృంగారము అని పేరు పెట్టారు దాంట్లో రసమున్నది కరుణరసంలో రసమున్నది శృంగార రసంలో రసం ఉన్నది హాస్యరసంలో రసం ఉన్నది ఆ రసమంతా బ్రహ్మయే ఎందుకంటే మీకు యథార్థమైన శృంగారం అనుభవానికి వచ్చినప్పుడు ప్రేమ అనుభవానికి వచ్చినప్పుడు నేను నాది అనేవి రెండూ ఉండవు ప్రేమలో నాది ఉండదు నేను ఉండదు ప్రేమలో ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి భార్యాభర్త కలిసి It is not because of Nadi and Nenu, but because of some practical convenience, we so open up. That's why we don't have to open up any of these things. We don't have to go to God. Because we have to do Nenu Nadi. We can also do the same thing. Nenu Nadi. You have to do the same thing. హ్యాపీగా జాయస్గా నవ్వుకున్నప్పుడు నేను నాది ఉండవు అందుగురించే జనులు హాస్యాన్ని ఇష్టపడతారు ఎందుకంటే హాస్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని తత్కాలమునందు ఆ పరబ్రహ్మతో ఐక్యం చేస్తుంది ఆ క్షణంలో మీరు పరబ్రహ్మతో ఐక్యం అవుతారు ఈ హాస్య నటులు తెలుగులో హాస్యాన్ని బాగా పండిస్తారు అది పండించినప్పుడు నవ్వు విరగబడి నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది ఆ నవ్వు వచ్చినప్పుడు మీరు జీవుడు కాదు మీరు దేవుడే ఆ రసానికి ఆ శక్తి ఉన్నది అదిగో ఆ రసము ఏది గలదో పరమాత్మ రసో వయస రసగృహే వాళ్లబ్ధ్వా నందీభవతి అయం పురుష ఈ మనిషి రసం రసమును పొంది ఆనందీభవతి రసమును పొంది మాత్రమే ఏవ్వా ఏవ ఆనందీభవతి ఆనందస్వరూపుడైపోతాడు ఆనందం అంటే బ్రహ్మ ఆనందో బ్రహ్మేది సేజాన కాబట్టి రసము లేనటువంటి శుష్క వేదాంతము రసం లేదంటే శుష్క అనర్థం ఎండిపోయిన చెరుకు గడ ఎండిపోయిన చెరుకు గడకి అన్ని లక్షణాలు ఉన్నాయి చెరుకుగడ యొక్క పరిమాణము అన్నీ ఉన్నాయి తప్ప లోపల రసం లేదు వేదాంతం అలా అయిపోకూడదు వేదాంతంలో తత్వబోధిని పుస్తకం ఉంటుంది దాంట్లో అన్ని డెఫినేషన్స్ ఉంటాయి అన్ని డెఫినేషన్స్ ఉంటాయి మీకు వేదాంతంలో డెఫినేషన్ ఏదైనా డౌట్ వస్తే తత్వబోధిలో ఉంటాయి అది చదివేసి నేను వేదాంతం నాకంతా తెలిసిపోయింది అంటే మీకు తెలిసిన మాట కరెక్ట్ కానీ ఇంకొకటి మిస్సింగ్ ఉంది ఏమిటో తెలుసున్నది ప్రేమ అలసం కాబట్టి వేదాంత విద్యార్థులు ప్రేమను అభ్యాసం చేయాలి ప్రేమను బాగా అనుభవానికి తెచ్చుకోవాలి ప్రేమను అనుభవములకు తెచ్చుకున్నటే ఎట్లు అనో ప్రశ్న వస్తుంది కదా మరి ఎట్లు అంటే నేను ముందే మనవి చేశాను దానికి టెక్నిక్ అంటే ఏమీ లేదని ముందే మనవు చేశాను అయినప్పటికీ ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది దీనికి సమాధానం నేను కోర్టు చేస్తే మంచిది నా కోర్ట్ చేయటం సరదా ఎందుకంటే కోర్టు చేయటంలో ఉన్న విశేషం ఏంటంటే రిసోర్స్ ఈజ్ అథెంటిక్ అని మీకు తెలుస్తుంది తర్వాత చెప్పి మాట నేను కూడా ఆ చెప్పినటువంటి మహాత్మును ఎక్నాలజీ చేసిన సంతోషం నాకు ఉంటుంది ఆల్డర్ హక్స్లీ అనే ఆయన పెరనియల్ Philosophy అనే ఒక పుస్తకం ఒకటి రాశాడు మన వాళ్ళు వేదాంతం అంటే మన పీఠాల్లోనూ మఠాల్లో మాత్రమే ఉందనుకుంటారు ఇట్స్ నాట్ లైక్ దాట్ వేదాంతం ఈజ్ ఎవరివేర్ ఇన్ ది వరల్డ్ పెరనియల్ ఫిలాసఫీ అనే పుస్తకం నేను వేద చదివిన వేదాంత గ్రంథాల్లో ఉన్నత స్థాయికి చెందిన కొద్ది పుస్తకాల్లో అది ఒకటి ఇంగ్లీష్లో ఉన్నది పాశ్చాత్యుడు పాశ్చాత్యులు రాసిన అనేక గొప్ప వేదాంత శాస్త్ర గ్రంథాల్లో ముందు ఎన్నదగిన గ్రంథం మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మంచి టఫ్గా ఉంటుంది ఇంగ్లీషు ఇట్స్ఏ ఇట్స్ ఏ హార్డ్ రీడింగ్ అన్లెస్ యు నో గుడ్ ఇంగ్లీషు సో దాంట్లో ఈ ప్రశ్నని లేవనిస్తే ప్రేమించడము ఎల్లాగా అని దానికి ఆయన ఒక కథ రాశాడు బిషప్ ఆఫ్ జనోవా అని ఒక ఆయన ఉంటాడు ఆయన క్రిస్టియన్ మిస్టిక్ క్రిస్టియన్ మిషనరీ కాదు మిస్టేక్ ఆయన దగ్గరికి ఓ భక్తుడు వెళ్ళి దేవుణ్ణి ప్రేమించమని చెప్తాడు ఆయన సలహా దేవుణ్ణి ప్రేమించవయ్యా అంటారు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగ ఎలాగ చెప్పండి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే చూడు నువ్వు దేవుణ్ణి భావన చేసి ప్రేమించడం ప్రేమించాలి అదే ఎలాగని అడుగుతున్నాను అంటే చూడండి మీరేం చేస్తారంటే ప్రతిదినము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండండి అదేనండి అది ఎలాగా నేను అడుగుతున్నాను మీరు ఇంతదాకా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు మీరు ప్రేమించమని చెప్తున్నారు ఎల్లాగా అంటే ఆయన చూడండి నేను మీకు జీవితంలో చాలా ఉపయోగకరమైనటువంటి సలహా ఒకటి ఇస్తున్నాను మీరు మనస్సు పెట్టి విని నా సలహాను పాటించి మీరు కృతార్థులు కండు అది ఏమనగా ఈశ్వరుణ్ణి మీరు గట్టిగా ప్రేమించు అంటారు అనేప్పటికీ తను నిరుత్సాహపడిపోతాడు ఎందుకంటే ఆ మెటడు చూడండి మీరు గత ఐదు నిమిషాల నుంచి నాలుగు సార్లు చెప్పారు నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను ఈశ్వరుని ప్రేమించడం అంటే అంటే అప్పుడే చెప్తాడు ప్రేమించడానికి ఒక మెథడు టెక్నిక్ ఏమీ ఉండదు టుడే అన్వర్డ్స్ ఈ క్షణం నుంచి యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ ఏమంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లా నేను ప్రేమను అభ్యాసం చేసే ఒక విద్యార్థిని అని నీకు నువ్వు నిశ్చయం నిశ్చయం చేసేసుకో చేసుకుని యు ప్రాక్టీస్ ఇట్ హౌ అంటే నడవడం నేర్చుకోవాలంటే ఎలాగ పిల్లలు నడక నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటారు ఈత నేర్చుకుంటారు యువకులు ఎలా నేర్చుకుంటారు నేలలో దిగి ఈత కొడుతూ ఉంటే ఈత నేర్చుకున్నట్టు అవుతుంది పిల్లలు మాటలు నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు తప్పు అడుగులు వేసుకుంటూ నడక నేర్చుకున్నట్టుగానే ముద్ద ముద్ద మాటలు పలుకుతూ మాటలు నేర్చుకుంటారు తక్కువ నీటిలో ఈత కొడుతో ఈత నేర్చుకుంటారు అలాగే ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమించడం నేర్చుకోవాలి ఇంకా అంతకంటే వేరే టెక్నిక్ ఏమీ ఉండదు కాబట్టి మీకు టెక్నిక్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఐ హమ్ నాట్ ఆఫరింగ్ ది ఎనీ టెక్నిక్ బికాస్ దెర్ ఈజ్ నో టెక్నిక్ ఎవడైనా టెక్నిక్ ఇచ్చేటంటే యూ హ్యాడ్ బికాషస్ ప్రేమకి టెక్నిక్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు ఏమంటాడు నువ్వు ఈ మాల తీసుకుని లక్షసార్లు జపం చేసేస్తాయి అది టెక్నిక్ అని ఏ పంత్రం చెప్పని చేయాలి ఇదే చేయాలి ఇంకొకటి కాదని ఒకటి అంటాడు అదే చేయాలి ఇది కాదని ఇంకొకటి అంటాడు ఎక్కడికి చేయలేదు ఇది కాబట్టి డోంట్ లుక్ ఫర్ ఎ టెక్నిక్ జస్ట్ బిగిన్ బిగిన్ ప్రాక్టీస్ లవింగ్ బై లవింగ్ జస్ట్ బిగిన్ టు లవ్ అండ్ కంటిన్యూ టు లవ్ అండ్ లవ్ అండ్ లవ్ గులాబీ పువ్వు ఏం చేస్తుందో గుర్తుపెట్టుకోండి గులాబీ పువ్వు ఏం చేస్తుంది ఏం టెక్నిక్ని ఫాలో అవుతోంది గులాబీ పువ్వు చీపలు కట్ట పట్టుకుని అంతా తుడిచేసి సెంటు నీళ్ళు చల్లి మీకు ప పదమలాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా ఇట్ డజన్ డూ ఆల్ దాట్ క్యాండిల్ ఏం చేస్తుంది ఏం టెక్నిక్ ఫాలో అవుతుంది జస్ట్ షైన్స్ అండ్ ఫిల్స్ ది స్పేస్ విత్ విత్ లైట్ గులాబీ జస్ట్ వికసించి స్పేస్ని పరిమళంతో నింపుతుంది అలాగే మీరు మీ హృదయాన్ని వికసింపనీయు మీ హృదయం నుంచి ప్రేమ ఉప్పొంగే పొంగే విధంగా మీరు చెయ్యండి లుక్ ఫర్ ఎ టెక్నిక్ సో టెక్నిక్ ఈజ్ నాట్ ది పాయింట్ బి జనరస్ బి కైండ్ బి అన్ రిజర్వ్డ్ డోంట్ బి రిజర్వ్డ్ ఇప్పుడు బిగిన్ విత్ పీపుల్ ఎట్ హోమ్ ఇప్పుడు పీపుల్ ఎట్ హోమ్ మాకు పండగకి ఏదైనా ఇవ్వండి అని అడిగితే డోంట్ డిస్కౌంట్ వాళ్ళు ఎంత అడిగారో అంత ఇవ్వండి అన్ రిజర్వ్డ్గా ఇవ్వండి మేము పండక్కి కొత్త మట్టలు కుట్టించుకుంటాం నాన్నగారు కుట్టించుకోండి కుట్టించుకోండి ఎంత మీరే కుట్టించుకోండి మీకు తెలుసు కదా మన పరిస్థితి మీకు తెలుసు ఇగో ఇంత సొమ్ము ఉన్నది మీరు కుట్టించుకోండి యూజమ్ ఫ్రీడమ్ అండ్ బీ జనరస్ డోంట్ బి రిజర్వ్డ్ చిన్న చిన్న విషయాల్లో ప్రాక్టీస్ చేయవచ్చు సో ఆ రకంగా ప్రేమను అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రేమ గురించి ఇంకొకటి చెప్తాను ప్రేమ అన్నది మెమొరీ నుంచి రాదు అది స్మృతి నుంచి రాదు ప్రేమ అన్నది ఇప్పుడు గులాబీ పువ్వు అది it doesn't uh, it is not a continuous thing it is not about continuity it is about moment to moment bolabipu ipude allow undi padimola undi malli rendu vishalu tarusthe taruvata chusthe allo untundi padimola untundi inkodo nishanth taruvata padimola untundi inko arjanta taruvata padimola untundi eppudu it is a moment to moment ekshanaanka kshanam oka కంటిన్యూటీ ఏ క్షణానికి ఆ క్షణం ఫ్రెష్గా ఉంటుంది ప్రేమ అనేది ఎప్పటికప్పుడు కొంగ్రత్తగా ఉంటుంది అంతే తప్ప ఒక టెక్నిక్ కనుక అయినట్లయితే అది వేరౌట్ అయిపోతుంది అలవాటు అది మొనాటస్గా ప్రేమలో మొనాటస్ అనేది ఏమీ ఉండదు ఇప్పుడు మీరు ప్రేమ లేకుండా పూజ చేశారనుకోండి ప్రేమ లేకుండా పూజ చేస్తే మొదటిసారి రెండోసారి మూడోసారి పర్వాలేదు కానీ ఆ తర్వాత అది రొటీన్గా తయారవుతుంది దాంట్లో ఆ మెకానికల్నెస్ వచ్చేస్తుంది మెకానికల్గా ఉంటుంది అది చేసుకుంటే తెలిసిపోతుంది మనకు అర్థమైపోతుంది ఏదోలాగా ఉంటుంది నేను మీకు అభినయం చేసి చూపిస్తే బాగుండదు మర్యాదగా ఉండదు కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మెకానికల్గా ఉంటుంది అమ్ముకు పుట్టుకుంటాము మమ్మ అనుకున్నాం మమ్మ అనుకున్న నీళ్లు కలుపు ఈ పువ్వులు అక్కడ వేస్తూ ఉండండి అన్నింటికీ వాడు అజ్ఞం సమర్పయామే అంటే వీడు పువ్వులు వేస్తాడు ఇప్పుడు పువ్వులు కదా ఆ నీళ్లు వేయి ఆ నీళ్లు వేస్తూ ఉంటాడు ఇంకా పువ్వులు మనిషి నీళ్లు వేస్తూ ఉంటాడు వస్త్రం సమర్పయాన్ని అంటే నీళ్లు వేస్తాడు వీడు మోహం అంటే వీడికి విభక్తి జ్ఞానం ఏం లేదు అసలు రామశబ్దం రాదు అంతే ఇంకేం చేస్తాం వస్త్రం సమర్పయాన్ని ఇంక నీళ్లు ఏమిటాయా అంటే మరి ఇందాక నువ్వు నీళ్లు వేయమని చెప్పేవుగా అలా ఉంటుంది చాలా యాంత్రికంగా ఉంటుంది ఆ మునుగు మూడు మునుగులు మునుగు ఆ మునిగా ఇక ఈ పువ్వులు దగ్గర పడేసి ఆ పడేసాం మంత్రాలు ఆయన చదువుకుంటాడు మనకేం అర్థం లేదు ఈ పసుపు వేసే వేసాయి దండం పెట్టావు ఆ దండం పెట్టా పువ్వు గట్టి మీద ఇంకో ఆ పోయే అలా ఉండదు ప్రేమంటే అలా ఉండదు ప్రేమంట ఎలా ఉంటుందంటే నదిలో దిగేపటికి ముందు స్నానం చేసి నదిలో దిగాలి అది ప్రేమంట స్నానం మన వల్ల నదిలోకి మాలిన్యం వెళ్ళకూడదు చక్కగా ఇంటి దగ్గర సబ్బుతో స్నానం చేసి బొట్టోది పెట్టుకునే లేకపోతే విభూతి పెట్టుకుని స్వచ్ఛమైన వస్త్రములను ధరించి నది దగ్గరికి వెళ్ళి వాహ్ ఎంత గొప్ప నది ఎంత గొప్ప దృశ్యము ఎంత పవిత్రంగా ఉన్నది అని ప్రేమతో నదిలో అడుగుపెట్టి దండం పెట్టి మూడు మునుగులు మునిగి వస్త్రాన్ని అక్కడ పిండకుండా ఎందుకంటే వస్త్రం పిండితే మళ్ళీ నది నీళ్లు కలుషితం అవుతాయి గట్టి మీదకి వచ్చి వస్త్రం పిండుకుని అప్పుడు నదికి దండం పెట్టి అర్జం అది ప్రేమ అలా ఉండాలి తప్ప యాంత్రికంగా చేసినది ప్రేమ కాదు కాబట్టి ప్రేమ క్షణ క్షణానికి అది నిత్య నూతనంగా ఒక మధురానుభూతిలాగా ఉంటుంది ప్రేమ ప్రతి క్షణము కూడా సో అలా ఉండాలి ప్రేమ దంపతుల మధ్య కూడా ప్రేమ అలా ఉండాలి ఇప్పుడు గృహస్థులుగా ఉన్నవాళ్ళు ప్రేమతో జీవించాలి సన్యాసుల్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు సన్యాసులు ఎవరికి ఆదర్శం అంటే సన్యాసులకే సన్యాసుల ఆదర్శం గృహస్థులకి సన్యాసులు బృహస్థులకి గృహస్థులు సన్యాసులకి భిక్షా ఇత్యార్థులు ఏర్పాటు చేయాలి కానీ సన్యాసి ఉన్నట్టుగా మనం ఉన్నామని అనుకో అనుకోకూడదు ఏదో సన్యాసులు వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు సన్యాసులుగా ఉంటారు గృహస్థులు చాలా ప్రేమగా ఉండాలి పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి భార్యని ప్రేమగా చూడాలి భార్య కూడా భర్త ఎడల ప్రేమను కలిగి ఉండాలి ఒకప్పుడు ప్రేమ ఏం మనలో ఉండేటువంటి బలహీనతని అధిగమించుతుంది ప్రేమ బలహీనతని పాయింట్ అవుట్ చేస్తే దాన్ని ప్రేమ బలహీనతని ఉచ్చరించవచ్చు లెర్న్ టు ఇగ్నోర్ మనిషిలో ఎదుటివ ఎక్తిలో ఉన్నటువంటి గుడ్ పాయింట్ని పైకి తీసుకొస్తే అది ప్రేమ అవుతుంది తప్ప బలహీనతని పైకి తీసుకొస్తే అది ప్రేమ కాదు ఇప్పుడు మూడు పాటలు పాడారనుకోండి రెండు పాటలు బాగులేవనుకోండి వాటిని పక్కన పెట్టి ఈ పాటను చాలా బాగా పాడే అంటే ప్రేమ అవుతుంది అదిగో ఆ పాట నువ్వు సరిగ్గా పాడలేదు అంటే అది జడ్జిమెంట్ అవుతుంది తప్ప ప్రేమ అవటం కాబట్టి ఎదుటివాడిలో ఉండే వీక్నెస్ని పక్కన పెట్టగలగడం అది ప్రేమ యొక్క లక్షణం చాలా కష్టం మనం ఏం చేస్తామంటే ఎలా అలవాటైపోతామంటే ఎదుటివాడిలో ఉండే వీక్నెస్ని పైకి లాగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాం ఈ వేలు ఎదుటివాడిలో ఉండే దోషాన్ని చూపిస్తూ ఉంటుంది ఇలా వేలతో ఎదుటివాడిలో ఒక దోషం చూపిస్తే నాలుగు వేళ్ళు మీ లోపల ఉన్నటువంటి నాలుగు దోషాలని చూపిస్తూ ఉంటుంది లేకపోతే మూడు వేళ్ళు మూడు వేళ్ళు మన వైపు ఉంటే కానీ ఒక వేలు ఎదుటివాడి వైపు ఉండదు కాబట్టి ప్రేమలో ఎదుటివాడిలో ఉండే బలహీనతని అర్థం చేసుకునేటువంటి అర్థం చేసుకుని అధిగమించేటువంటి లక్షణం ఉంటుంది ప్రేమ ప్రతి క్షణము అది వికసిస్తూ ఉంటుంది తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు మీరు ఆలో మీరే ఆలోచించుకోండి మీరు ఏదైనా జపం చేస్తున్నారనుకోండి రామనామం చేస్తున్నారనుకోండి రామ రామ రామ అయితే శ్రీరామాను రాయడం లేకపోతే ఓం నమ శివాయ జపం మీకు ఆ ఓం నమ శివాయ అన్నది రిపిటేటివ్గా ఉండదా అంటే అది రిపీట్ చేస్తున్నారా రిపీట్ అవుతోంది ఇప్పటికి ఇరవై సార్లు రిపీట్ చేశాను ఇది ఇరవై ఒకటోసారి ఒక నూట ఎనిమిది సార్లు అయింది ఇప్పుడు ఇంకో నూట సార్లు నేను చెప్పబోయేది ఈ మాలాతోటి జపన్ చేసి వాళ్ళకి కొంచెం క్రిటికల్గా ఉంటుంది యూ హ్యావ్ టు బి రిటల్ ఓపెన్ మైండెడ్ అబౌట్ ఇట్ బట్ నేను చెప్పేది నేను చెప్తాను మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి నూట ఎనిమిది సార్లు అయిపోయింది ఇంకో నూట ఎనిమిది ఇంకో నూట ఇంకో నూట అని మీరు కౌంట్ చేసుకుంటున్నారని చెప్పండి వాట్ కౌంట్ మీన్స్ కౌంటు కౌంట్కి అర్థం ఏమిటి రిపిటేషన్ అని అర్థం రిపిటేషన్గా ఉన్నదా ఓన్నమ అంటే మీకు రిపిటేటివ్గా ఉన్నదా లేకపోతే ఫ్రెష్గా ఉన్నదా మీరు ఆలోచించుకోండి రిపికేటివ్గా ఉన్నది అంటే అది ఒక టెక్నిక్గా చేస్తున్నారని అర్థం ఫ్రెష్గా ఉన్నది అంటే ప్రేమ అని అర్థం ప్రేమ నిత్య నూతనము అంటే ఎలాగా ఓం నమ శివాయ అని ఎప్పుడు అన్నా మీకు హృదయంలో ఒక భావన ఒక ఫీలింగ్ ఉంది కలిగి అలా కాకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మాల పూర్తయిందనుకోండి ఓకే ఐ హ్యావ్ ఫినిష్డ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అది ఆ మాట ఐ హ్యావ్ ఫినిష్డ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అనే మాట ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుంది ఆన్ ది అదర్ హ్యాండ్ ఓ శివాయ అనగానే ఆహ్ ఈశ్వరుడు మంగళకరుడు నేను ఆయన్ని శరణాది చేస్తున్నాను అనే భావన అది దాని ఆ మంత్రానికి అర్థం అది మంగళకరుడైనా మంగళకరుడైనా ఈశ్వరులకు నేను నన్ను నేను సమర్పించుకుంటున్నాను అది నమ అంటే శివాయ ఆ భావన మీకు ఆ భావన వచ్చిందనుకోండి ఈవెన్ ఇన్ ఏ స్మాల్ వే నన్ను నేను ఈశ్వరులకు సమర్పిస్తున్నాను అనే భావన వచ్చిందనుకోండి అప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది హృదయం నుంచి వచ్చింది హెడ్ వెర్సెస్ హా మీరు సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చేప్పుడు కూడా మూడు సార్లు అర్ఘ్యప్రదానం ఇస్తారు ఎప్పుడు అర్ఘ్యం ఇచ్చినా మీకు ఫ్రెష్గా అనిపిస్తుంది అనిపించాలి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పాఠం చెప్తున్నా మీరు చాలామంది ఇయర్స్ వస్తున్నారు నేను ఎప్పుడైనా కొత్త పాఠం చెప్పానా లేకపోతే చెప్పిన పాఠమే చెప్తున్నాను కొత్త పాఠం చెప్పిన పాఠమే చెప్తున్నాడు కదా అంటే మరి మీకు ఎంత ప్రేమ ఉంటే వస్తున్నారు నేను ఎంత ఫ్రెష్నెస్ దానిలో లేకపోతే మీరు వస్తారు ఎంత ఫ్రెష్ ఆత్మ విచారంలో నేను ఆత్మాని మొదలు అదే టాపిక్ వస్తూ అదే మాట వస్తూ అదే విషయాన్ని నేను చెప్తూ ఉంటాను అది మీకు ఫ్రెష్గా అనిపిస్తోంది మీరు వెళ్ళిన అప్పుడు చెప్పాడు రా మళ్ళీ చెప్తున్నాడు అని అనిపిస్తుంది కానీ రిపిటేటివ్గా అనిపిస్తుందా ఫ్రెష్గా అనిపిస్తుందా దట్ మీరు ఓన్నమ శివాయ అన్నప్పుడు మీకు ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుందా ఉదయించే సూర్యుడిని చూసినప్పుడు మీకు ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుందా కావాలి దట్ ఈస్ లా కాబట్టి ఇట్ ఈజ్ ద ఫ్రెష్నెస్ వర్సెస్ రిపిటేటివ్నెస్ repetitive and mechanical versus fresh and loving. Yantrikabuga chesinday chesinday chesinday palikinday palukutu unnatlai te adit parema kaadu. Palikkinapodallah, chesindapodallah devonimundu depam etta ta nukon de. What a wonderful thing it is. Devonim patam undu depam betta daun ఎంత ఎంత ఆనందదాయకమైన విషయం అది దాంట్లో రిపిటేషన్ ఏమి ఉన్నది దేర్ ఇస్ నో రిపిటేషన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ ఆల్వేస్ న్యూ శంకర భాష్యం ఎన్నిసార్లు చదివినా అది న్యూగా అనిపిస్తుంది అనిపిస్తే మీకు చదవడం చేతనైనట్టు మీకు అంత చదికపోతే మీరు అప్పుడే రిప్యూటేటోరీస్లో పడిపోయారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ అది భాష్యం మీద ఆధారపడతాం మీ మీద ఆధారపడకుంటుంది కొంత మీరు కూడా ఆ దిశలో పయనించటం అభ్యాసం చేయాలి ఫస్ట్లో ఫ్రెష్నెస్ ఉంటుంది దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ It is ఇట్ ఈస్ ఫ్రెష్నెస్ వెర్సెస్ రెపిటేటివ్నెస్ ఇట్ ఈజ్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ఫీలింగ్ రేదర్ దాన్ అండ్ యాక్ట్ పెర్ఫార్మ్ మెకానికల్లీ ఆ ప్రేమ ఉండాలి అటువంటి ప్రేమకి భక్తి యోగము అని తెలిసి ఇప్పుడు నేను దృష్టానని చెప్తా మీరు ప్రేమ ప్రేమతో మీకు అదన వాటికి ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమతోటి మీరు ఉత్తరం ఎద రాశారనుకోండి మీకు ఆ వాక్యాలు పదములు వాక్యములు చకచక చకచకా ముందుకు వెళ్ళిపోతాయి ఉత్తరం పోస్టుల వరేస్తారు సపోజ్ మీకు ప్రేమ లేదు రిప్లై ఇవ్వాలి ఎప్పుడై ఇవ్వకపోతే ఇదో తంట నేను తన సార్ ఎప్పుడై ఇవ్వడం కాబట్టి నిందా అదో కంప్లైంట్ అదో తంట ఈ తంటా నుంచి కోసం మీరు ఎప్పులై ఇవ్వాలి అప్పుడు ఇంకా రాయడం ప్రారంభిస్తారు ప్రియమైన పదాలు రావు వెతుక్కోవాలి స్త్రీరాలికి పదాలు ఏమన్నాలో తోచదు అతి కష్టం లేదో ఇటు తిప్పి అటు తిప్పి క్రీడానికి శుభాకాంక్షలు బాగానే ఉంటుందేమో పర్వాలేదు కానీ యువర్ సేవనాలు ట్రూలేనాలా సైట్స్ఫుల్ అనాలా లవింగ్ లేనాలా అన్ని డౌట్లే అన్ని సందేహాలే పదాలు తోచవు ప్రేమ లేకపోతే పదాలు తోచం ప్రేమ ఉన్నట్లయితే పదాలు తోచకపోవడము తొడకపోవడము ఇవే ఉండవు అల్లల్లల్లా వెళ్ళిపోయి ఆకలిని సంతకం పెట్టుకోవచ్చు సో ప్రేమ అంటే చాలా గొప్పది దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఒక సంగతి చెప్తా ఎదుటివాడిని మన స్వార్థం కోసం వినియోగించుకుంటుట ఎక్స్ప్లాయిటేషన్ అంటారు లోభము మత్సరము అంటే ఎదుటివాడి యొక్క మంచితనాన్ని చూసి తన హృదయంలో బాధపడుట మత్సరము ఈ లక్షణాలు కనుక ఎవళ్ళలో ఉంటాయో ఏ కొద్దో గొప్పో వాళ్ళ హృదయంలో ప్రేమకు చోటు ఉండదు ఇప్పుడు జ్వరం వచ్చి మంచం మీద పడున్నాడనుకోండి ఇంట్లో వాళ్ళని చూసి ఫోన్లే వీళ్ళందరూ ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నారు అని సంతోషించాడనుకోండి వాడు ప్రేమ యదుగుడు అలా కాకుండా నేను ఇక్కడ మంచం మీద పడున్నాను వాళ్ళందరూ ఇప్పుడే పకోడీలును ఛాయ్ తాగే పకోడీలు తిని ఛాయ్ తాగేస్తున్నారు వీళ్ళు మోసం వచ్చి సార్ నాకేమో మంచం మీద పడున్నాను ఇక్కడ బ్రెడ్ను పాలు తాగేయను నేను వీళ్ళేమో పకోడీలో వెళ్ళి ఉన్నారు అని అని మత్సరపడ్డాడనుకోండి వాడికి ప్రేమ తెలియదను కాబట్టి ఈ లక్షణాలు ఇటుక వాడిని మీరు స్వార్థానికి వాడుకుంటున్నారా అసలు దృష్టి ఉందా మీకు వాళ్ళు వాడుకోనివరు వాళ్ళు తెలివి మీరు ఉంటారు కానీ మీకు ఆ దృష్టి ఉందా ఉన్నట్లయితే మీరు ప్రేమ ఎవరు కాబట్టి ఈ మూడు ఉండకూడదు అసూయ లేకపోతే మత్సరము స్వార్థచింతన తర్వాత లోభము ఈ మూడు లక్షణాలు ఉండకూడదు ఈ మూడు ఉన్నట్లయితే ప్రేమ ఆ హృదయంలో వికసించదు నిజానికి ప్రేమ ఉన్నట్లయితే ఏం చేస్తే ప్రేమ ఉంటుంది తప్పు ప్రశ్నలు ప్రేమ ఉన్నట్లయితే ఏది చేసినా శోభగానే ఉంటుంది మీకు ప్రేమ ఉండాలి అంతే ఇప్పుడు ఒక మనిషి వస్తున్నాడు ప్రేమ మీకు ఉన్నట్లయితే ఆ మనిషిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా ట్రీట్ చేయాలి ఎవ్రీథింగ్ విల్ ఫాలో కరెక్ట్గా ప్రేమ లేకపోయినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడి ప్లాన్ వేసుకుని వాడికి చేతికొప్పుల దండెచ్చి ఏదో చేసి ఇది చేసి అది చేసి నాన్న హింసపడాలి ఈ కొత్తల్లుడు అంటారు చూడండి కొత్తల్లుడి మీద ఎవ్వరికీ ప్రేమ ఉండదు ఆ అమ్మాయికి ప్రేమ ఉందో లేదో భగవంతుడికి తెలియాలి ఎవళ్ళకి ప్రేమ ఉండదు వీడు వస్తున్నాడు రా జమాత దశమ గ్రహ తొమ్మిది గ్రహాలు దాలినట్టుగా వీడు పదో గ్రహం వస్తున్నాడు అని వాళ్ళు ఎవరికి ప్రేమ ఉండదు అందరూ రెడీగా ఉంటారు వీడి రాక కోసం వీడు రాగానే ఆ రండి బావగారు ఇస్తుంటారు ఒక ఐట రండి భావగారు అది ఆల్డీ రిసీవ్ లేడు భావత్తి వాడు నాకు ఫోన్ చేశాడు కాబట్టి మీరు భావ అని అటువంటి వాళ్ళు వెటకారికి చేస్తున్నాడు అని కాదు అని వెటకారకి సంస్కృతంలో భావ అని అంటారమ్మా అని నేను తెలుగులో మీరు ప్రకృతి వికృతి చదువుతున్నారు కదా ఒక మార్పు భావ ప్రకృతి భావా వికృతి అతను సంస్కృతంలో వెళ్ళి వెటగాలి కదా ఏమో అమ్మోది అది ప్రేమయ్యే లేని చెప్పారు చెప్పి అతన్ని నేను సదుబాటు చేశాను ఏమిటండి భావగారు అంటున్నాడు ఏమిటంటే అది సంస్కృతంలో కరెక్టేనా బమోది సో ఈ రకంగా ఈ కొత్తలుడంటే ఎవరికీ ప్రేమ ఉన్నారు ఎవరికీ ప్రేమ ఉన్నది ఎందుకంటే వీడు ఒక స్టేటస్తో వెళ్తాడు అక్కడికి ఒక డిమాండింగ్ నేచర్ తోటి వెళ్తాడు ఒక డామినేటింగ్ యాటిట్యూడ్తో వెళ్తాడు వీడికి లేని ప్రేమ వాళ్ళకి మాత్రమే ఎక్కడొస్తుంది ఒక దిఖావత్ ఉంటుంది ఒక షో ఉంటుంది వాళ్ళు ఒక షో పుట్టేస్తారు వీటి కోసం అంతే తప్ప ప్రేమ అనేది ఉండదు కాబట్టి ప్రేమ అని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు ప్రే ఏం చేస్తే ప్రేమ అవుతుంది అనే ప్రశ్నే తప్పు ప్రేమ ఉంటే ఏది చేసినా శోభిల్లుతుంది అందుకనే ఒక సామెత ఉన్నది లవ్ And do what you will. That's why I am saying that. Because these people are not karma. They say, why do you have to do knowledge? Why do you have to do knowledge? This is a Krishna. When you are reading a question, why do you have to do the deep? Why do you have to do the deep? Why do you have to do the deep? Why do you have to do what you have to do? కాఫీ పెట్టుకోవచ్చు స్నానం చేయొచ్చు పడుకోవచ్చు ఏదైనా టిఫిన్ ఏదైనా చేయొచ్చు దీపం వేసి ఏం చేస్తామనే ప్రశ్న ఎంత తప్పో ఎంత అసందర్భమో జ్ఞానం తెలుసుకువేం చేస్తావనే ప్రశ్న కూడా అంత అసందర్భం ప్రేమించి అనే మాట కూడా అటువంటిదే ప్రేమించావండి ఏం చేస్తాం తర్వాత ఏమో ఏం చేస్తావో ఏది చేసినా శోభయే సో ఫస్ట్ లవ్ అండ్ దెన్ డూ వాట్ యూ విల్ మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి ఏం చేయాలనిపించినా కరెక్టే శోభ ఏది ఆ ప్రేమకు అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ప్రేమకు చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు హెడ్ యొక్క డిక్టేట్స్ ఫాలో అవ్వద్దు ప్రేమ యొక్క డిక్టేట్సే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ప్రేమించి మనం ప్రేమ దృష్టితో ఏం చేయాలో ఆలోచించుకునే అదే చేయాలి తప్ప హార్ట్ తోటి హెడ్తో క్యాల్కులేట్ చేసి చేయకూడదు తర్వాత ధనము ప్రేమ ఈ రెండింటిలో ధనము కంటే ప్రేమ గొప్పది సో చాలా ముఖ్యం అది మీకు కనుక డబ్బు ఉండి మీ హృదయంలో ప్రేమ లేకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు డబ్బు లేకుండా ప్రేమ ఉన్నట్లయితే మీరు చాలా పైకి వస్తారు కాబట్టి డబ్బు లేదనుకోండి నాకు ప్రేమ లేదనుకోండి వాడికి ప్రేమ ఉండదు వీళ్ళు రాయాలి ఎలా రాస్తాడు వీళ్ళు ప్రేమ ఉండకపోతే ప్రేమ లేకుండా డబ్బు పోవేసిన వాడు అంత మూర్ఖుడు పడే కానీ ఎందుకంటే ఆ డబ్బుని వాడు పంచిపెట్టాలి పంచిపెట్టి ఎవరికి పంచి ఎవరి మీద ప్రేమ ఉండదు కాబట్టి హృదయంలో ప్రేమ ఉండదు బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటుంది వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ సో కాబట్టి జీవితంలో ఎక్కడ కూడా రూప్లెస్గా పరుషంగా స్వార్థచింతనతో ఎక్స్ప్లాయిటేషన్ చేసే స్వభావంతో ఎక్కడ ఉండకూడదు ఎవరితోనైనా ఉండకూడదు ఇప్పుడు మీరు పని మనిషితోటి తక్కువ చూపుతో ఉండి మీ కొడుకును మీరు ప్రేమిస్తున్నాను అని మీరు అనుకుంటే పొరపాటు ఎవరి ఎడలా కూడా అందరి ఎడలా ప్రేమ సమానంగా ఉండాలి ఒకే రకంగా ఉండాలి మీ వ్యవహారం ఒకే రకంగా ఉండకపోవచ్చు పని మనిషి మీద ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తారు హై స్కూల్లో జాయిన్ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తారా పని పూర్తి చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు పండు ఫలమో ఇస్తారు పని బాగా చేసినందుకు ఏదో చిన్న రవార్డు ఇస్తారు ఓ కొంచెం బోనస్ ఇస్తారు అనుకున్న దానికంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తారు ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే జీతం కోసేయకుండా మొత్తం జీతం అంతా ఇస్తారు పని మనిషి మీద ప్రేమకి అలా ఉంటుంది కొడుకు మీద ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తారు ఇంట్లో పనులని చేయించుకుంటారా కొడుకుని స్కూల్లో జాయిన్ చేస్తారు కాబట్టి ప్రేమ ఉండాలి తప్ప ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ అన్ని సందర్భాల్లోనూ ఏకరూపంగా ఉండదు ఇప్పుడు కొడుకు మీద ప్రేమ ఉంది రిక్షా మీద వెళ్ళారు ఆ రిక్షావాడి మీద ప్రేమ ఉంది ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది కొడుకు మీద ప్రేమ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది వాడికి భోజనం పెడతారు చదివిస్తాను రిక్షావాడి మీద ప్రేమ వస్తే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది వాడితో బేర వాడకుండా వాడు పది రూపాయలు ఇవ్వండి అంటే పది ఆ టైంలో చాయ్ తాగుతూ ఉంటే మీరు ఆ ఛాయ్ కూడా తాగబోయే మాతో పాటు అంటే కాదండి నాకు పది రూపాయలు కావాలంటే నీ పది రూపాయలు నీకు అక్కడికి పోవాయా నీ పది రూపాయలు నేను ఇస్తాను నా ఛాయ్ నేను ఇస్తున్నా అంటే వాడు హ్యాపీగా చదువుతాడు కాబట్టి ముందు ప్రేమ ఉండాలి తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా అయినా పర్వాలేదు ఈ ప్రేమయ్యే ఈశ్వరుడనే మాట దానికి చేర్చండి ఎందుకంటే సర్వం కల్మిదం బ్రహ్మ మీరు ఈ సృష్టిలో దేనిని ప్రేమించినా ఈశ్వరుణ్ణి ప్రేమించినట్టే మీరు వేదాంతం చదువుకున్నారంటే అదే కదా వేదాంతం వేదాంతం అంటే కాబట్టి చిన్న చిన్న వాటితో ప్రారంభించి సర్వమును ప్రేమించుక స్వార్థచింతన లేకుండా నిష్కామంగా ప్రేమించుట దానికి భక్తి యోగము అని పేరు ఇక అవ్యభిచారేణ చూడండి వ్యభిచారము అవ్యభిచారము అంటే ఏమిటి వ్యభిచారం అంటే ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు దాన్ని వ్యభిచారము అంట వేదాంతంలో చాలా ఇంపార్టెంట్ మాట ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు ఉండదు సో ఇప్పుడు గాలి ఉందనుకోండి ఒకసారి వేసుకుని ఇంకోసారి వేయాలి అలాగే ఎనివే సో ప్రేమ అనేది మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పరిస్థితులు కొంచెం మార్పు వచ్చేప్పటికీ ఆ ప్రేమ శిథిలమే దాన్ని వ్యభిచారము ఇప్పుడు కొడుకు చెప్పిన వాడు ఉంటున్నాడు అనుకోండి మీకు ప్రేమగా అనిపిస్తుంది వాడు చెప్పిన మాట వినకుండా మీరు చెప్పినట్లు కాకుండా మరో రకంగా చేసుకున్నాడనుకోండి వెంటనే మీకు ప్రేమ పోయి దాని స్థానంలో ఉక్రోషము కోపము తాపము ఉన్నాయనుకోండి అంటే అర్థం మీరు ప్రేమకి భంగం వచ్చేసింది అలా ఉండకూడదు ప్రేమ కన్వీనియంట్ ప్రేమ అంటారు ఎప్పుడైనా విన్నారా కన్వీనియంట్ లవ్ దాన్ని కన్వీనియంట్ భక్తి కన్వీనియంట్ ధర్మము అంటారు అంటే ఏమిటి ఆ పదంలోనే ఉంది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ధర్మాన్ని ఆచరిస్తారు ప్రేమగా ఉంటారు కానీ పరిస్థితులు కొంచెం వికటించేప్పటికీ ధర్మాన్ని మానేసి అధర్మంలోకి వెళ్ళిపోతారు ప్రేమను పక్కన పెట్టి ద్వేషంలోకి వెళ్ళిపోతారు అది దాన్ని ఏమంటారంటే వ్యభిచారము అంటారు అలా ఉండకూడదు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేకున్నా ఎదుట వ్యక్తి మనల్ని ప్రేమించినా ప్రేమించకుండా మన వైపు నుండి ఎప్పుడూ ప్రేమయే దాన్ని అవ్యభిచారేణ అంటారు ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తూ సపోజ్ మీరు ఏవో కోరికలు పెట్టిన ఈశ్వరుణ్ణి పూజించారనుకోండి ఆ కోరికలు తీరలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ భక్తి ఎవ ఉంటుంది చెవిరు ఒకవేళ నా క్లాస్కి వచ్చాను వచ్చేప్పుడు నేను మీతో మాట్లాడాలని చెప్పండి అంటాం క్లాసుకి వెళ్తూ ఉన్నాం నేను ఆ పదేళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించానండి మంచిది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మానేసి షిర్డి బాబాని పూజించడం మొదలుపెట్టాను అదేవితే అది ఎందుకు అని అడిగాను అలా ఎందుకు అంటే బాబాకి పవర్ ఎక్కువ ఉందని అనిపించిందండి అనిచేత ఆయనకి పవర్ ఎక్కువ ఉందనిపించిందా లేకపోతే ఆయన మీకు సర్వీస్ ఎక్కువ చేస్తాడనిపించిందా వాళ్ళు ఇమ్యూన్ బై పవర్ అంటే మన కోరికలు ఎక్కువ తీరిస్తే పవర్ ఎక్కువ ఉన్నట్టు మన కోరికలు తీర్చకపోతే పవర్ తక్కువ ఉన్నట్టు ఇట్ నాట్ అబౌట్ హిల్స్ పవర్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ కన్వీనియన్స్ ఓకే తర్వాత ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఇంకా బాబా కూడా కాదు వేదాంతం చదువుకోమని ఎవరో చెప్పారు అనిచేత మీ క్లాస్కి వచ్చాను మీరు నా క్లాసులో మీకు నచ్చబట్టు కాకపోతే నాలుగు రోజుల తర్వాత వేదాంతాన్ని వదిలిపెట్టేస్తారు ఇలా ఉంటుంది సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వెంకటేశ్వర స్వామినే ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు బాబా అనే కొన్ని కోరికలు తీరుస్తాడు ఆయన ఇంకో కొన్ని కోరికలు తీరుస్తాడు ఎవడు కోరికలు తీరిస్తే వాడు మనకి దైవము వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ తర్వాత ఒక సందర్భంలో ఒక దైవం ఇంకో సందర్భంలో ఇంకో దైవం మనకి కాలసర్ప దోషం వచ్చిందంటే రాహువు దైవం కేతువు దైవం సర్పం దైవం మనకి డబ్బు కావాల్సి వస్తే రాహువు పోతాడు కేతువు పోతాడు సర్పం పోతుంది లక్ష్మీదేవి బంగారపు చెంబు దాంట్లో నుంచి వా నాణాలు ఆ బొమ్మ వచ్చి కూర్చుంటున్నారు ఇదంతా కూడా పర్సనల్ కన్వీనియన్స్లో ఉంది తప్ప అది దాన్ని యథార్థమైన ప్రేమ అని అన్నారు కాబట్టి మీరు సగుణ రూపంగా సగుణ సాకారంగా పూజించదలుచుకుంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి స్టే వితేట్ కష్టంలో సుఖంలో మంచిలో చెడులో స్టే విత్ లేదా సర్వవ్యాపకుడైనటువంటి ఈశ్వరుడు ఆకారం లేకపోయినా సగుణ జగత్తా సకల ప్రాణుల హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు సగుణ నిరాకార ఈశ్వరుడు స్టే అంటే కష్టంలో సుఖంలో మంచిలో చెడులో యు స్టే విత్ దట్ డివోషన్ సుఖదులు ఆటుపోటులు లేనటువంటి ప్రేమ యూనిఫామ్ ఆటుపోటు ప్రేమ అటువంటి ప్రేమ నాట్ కన్వీనియంట్ డివోషన్ అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అవ్యభిచారిణ అవ్యభిచారేణ భక్తి యోగేన అటువంటి ప్రేమతో ఈశ్వరుణ్ణి సేవించాలి మనం పనిచేద్దాం ఒక అవతారికి చదివేసి ఆపిద్దాం ఈవేళ క్లాసులో సో రేపు క్లాసులో వీరు కంటిన్యూ అధునా కథంచీన్ గుణాన్ అతివర్తతే ఇది ప్రశ్నస్ ప్రతివచనమాహా గుణాతీత యొక్క లక్షణాలు చెప్పారు కదా ఇప్పుడు మనం కూడా గుణాతీతులు ఎలా అవ్వాలి ఎలా అవ్వాలి ఏమిటండి మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలనే మీరు అతిక్రమించాల్సి ఉంటుంది వాటిని దాటి పైకి పోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు గుణాతీతులు మంచిదే ఎలాగా ఈ మూడు గుణములను అతిక్రమించుట ఎత్తు అనే ప్రశ్నకి ప్రతి వచనమును చెప్తున్నాడు అందాము మాంచయో వ్యభిచారేణ భక్తిగే సేవన్ సమీక్యైయాయ కల్పతే ఓం పూర్ణమదస్ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాశాంతి